జ్యేష్ రాజమణా బ్రహ్మణస్పత శృంగన్ మూతు శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గురంపరాయణ నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీన్ వ్యాసం తటోజయముదీరే చర ప్రతిష్ట్రమాప ప్రవిశందిద్వత్వే స శాంతిమాప్నోతి నమీ స్ణో నమో సహా శాంతి మోక్ష ఆప్నోతి ఇతర కామకా సో మన హృదయంలో మనస్సులో చెలరేగే కోరికలన్నిటికీ దాసోహం అంటూ బతకడం అది స్వాతంత్ర్యం కాదు అది ఫ్రీడమ్ కాదు దాన్ని మోక్షం అంటారు మోక్షం అంటే ఫ్రీడమ్ ఆ కామనలను నిరాకరించి తిరస్కరించి శాంతిని హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగితే ప్రవేమ శాంతి ఉంటుంది నిహితమై ఉంటుంది ఆత్మస్వరూపము శాంతి అచలము ఆత్మ అచలం కదా అవిక్రియం ఎట్టి వికారములు ఉండవు ఆత్మలో వికారములు మనస్సులో వచ్చే వికారములకే అశాంతి అనిపడు సో ఎత్తి వికారములు లేనటువంటి ఆత్మస్వరూపముతో నిలిచి ఉంట దాన్నే నిద్రని జడ సమాధి అంట నిద్ర కూడా సమాధే మనస్సు యొక్క మనస్సు యొక్క మనస్సు స్థిరంగా విలీనమైనటువంటి చలనమే ఉండదు కానీ జడమైపోతాం జడత్వంలోకి వెళ్ళిపోతాం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంది కదా అదే జడత్వం కాబట్టి నిద్రా జడ సమాధి సరే ఈ శాంతి అని ఏదైతే అన్నామో దీన్ని జాగ్రత్త శుక్తి అంట అంటే జాగ్రత్త అవస్థలో మనస్సు నిశ్చిరవుతాం మనస్సు నిష్క్రమైపోతే దాన్ని నిద్ర అంటారు కదా ఇది జాగ్రత్తవస్థలో ఉన్న నిద్ర అదే మోక్షం ఉంటాయి ఒకసారి ఆ అనుభవాన్ని పొంది జగత్తు విథ్యా స్పష్టంగా తెలుసుకున్న తరువాత మనస్సులో చలనం ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు కానీ సత్యం ఏమంటే నిష్కామైన చలనం ఉండదు ఉన్నా నిలిమం ఉంటుంది హత్య చెయ్యని చలన ఉంటుంది నిష్కామైన మనస్సులో కామనులతో నుండి ఉన్న మనస్సులో తీవ్రాతి తీవ్రమైన చలన ఉంటుంది అశాంతి చెలరేగుతూ ఉంటుంది తుఫానులు చెలరేగుతూ ఉంటాయి తర్వాత కామనులతో పాటుగా భయాలు కూడా పేరుకుపోతాయి మనస్సులో కామనల్ని బట్టే భయాలు వస్తాయి మీరు నిష్కామంగా ఉన్నారనుకోండి మీకు భయమే దేనికి భయం లేదు బట్టి భయం కాబట్టి మీరు నిష్కామంగా ఎప్పుడైతే జీవించడానికి అలవాటు చేసుకుంటారో నిర్భయత కూడా వచ్చేస్తుంది కామములు భయములు తొలగిపోయాయంటే అహంకారం అనేది ఆల్మోస్ట్ టోటల్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది ఎనిహిలేట్ అయిపోతుంది ఇప్పుడు కేవలము ఫంక్షనల్ ఈగో అంటారు అంతే స్నానం ఈగో కావాలి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఒక ఈగో కావాలి ఈగో లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు సో ఒక ఈగో ఉండాలి చిన్న ఈగో ఒకటి అవసరం శరీర యాత్ర కోసం అవసరమైన ఈగో ఒకసారి ఈగో ఉంటుంది అది శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది మనం నడిపించక్కర్లేదు అది ఒకసారి ఈగో నడిపిస్తూ ఉంటుంది మీరు బ్రహ్మస్వరూపులే ఉండిపోతారు అది మోక్షం వీరి ప్రాక్టికల్ థింక్ అటువంటి టోటల్ ఫ్రీడమ్ అన్నమాట అటువంటి ఫ్రీడమ్ అన్నది ఆ శాంతిని వీడు నిష్కామంగా బతికి లభిస్తుంది తప్పిస్తే ఇతర నా ఇతరుడికి లభించదు అంటే ఎవడైతే దీనికి భిన్నంగా బతుకుతారో వాడికి లభించారు ఎవడు వాడు ఇతరుడు అంటే కామకామి ఈ కామకామికి మాత్రం అంటే హృదయంలో కోరిక పుడుతుంది దాన్ని తీర్చుకుంటూ ఉండటం ఆ కా కామనలను చాలా ఖరీదైన వ్యవహారం దానికోసం ధనాన్ని సంపాదించటం ఈ కామనల్ బాక్టీరియా లాంటివి చెప్పాను కదండి ఒక కామనం అంటే అరడదని కామన్లు వస్తాయి చేంజ్ రియాక్షన్ ఒకటి మీరు ఒక కామన సిద్ధిస్తే దానితో అరడదని కామనలు వస్తూ ఉంటారు చేంజ్ రియాక్షన్ లో పడి కొట్టుకుపోతూ ఉండటం ఆఖరికి ఏ స్టేజ్కి చేరుకుంటాడంటే మనిషి ఈ కామనలు వాటితో అసోసియేట్ అనే భయములు ఇవన్నీ కూడా జీవితంలో భాగమే సహజములే అనేటువంటి ఒక దుస్థితికి చేరుకుంటాడు వాటిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ వీటి మన స్వరూపానికి సంబంధించినవి కావు వీటిలో మనం మన స్వరూపం నుంచి దూరం అయిపోతున్నాం సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ ఫ్రీడమ్ వాడికి ఉండదు ఆ స్పేస్ ఉండదు ఇదే జీవితం పైగా తనకి సపోర్ట్గా నా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు కదా అనుకుంటారు సో ఎలాగంటే అందరూ తప్పు పని చేస్తున్నారు కదా నేను తప్పు పని చేస్తున్నానని ఆధారంలో పెట్ట సో మనుషులు జీవితాన్ని చాలా కల్లోలితం చేసుకుంటూ ఉంటారు చేసుకున్న తర్వాత దెబ్బరాటలో పైగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు మహాత్ముల్ని సాల్వ్ చేయమంటారు ఇవన్నీ కూడా మహాత్ములు నేను సాల్వ్ చేసేస్తానంటే చాలా మాత్రం అలా నేను ఎందుకు సాల్వ్ చేస్తాను మీరే సాల్వ్ చేసుకోండి మీరు అజ్ఞానపు గోడలు నిర్మించుకునేది మీరు కోలగొట్టాల్సింది మరొక వాళ్ళు ఎక్కడ ముందుకుని మీరే కోలగొట్ట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోలగొట్టండి అయితే అటు పెట్టుకోండి అని ఎవడైనా చెప్పాడు అనుకోండి ఏడు రదుతున్నాడని చప్పచప్పగా ఉంది ఈ విధానాన్ని అంతేగాని సత్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాం సో ఎవడికి తగ్గవాడు వాడు మార్కెట్లో ఉంటాడు హ్యూజ్ మార్కెట్ ప్లేస్ లాంటిది ఈ జగత్ సో ఏంటి తగ్గది వాడికి లభిస్తూ ఉంటుంది సూపర్ మార్కెట్లో మీకు ఏది కావాలంటే దొరుకుతుంది అన్ని రకాల క్వాలిటీలు దొరుకుతాయి కామకామి ఉందాము భాష్యం కామ్యంతే ఇది కామా విషయా తాన్ కామయ శీలం యొ కామకామీ అది విగ్రహవాక్యం అనేది కామ్యంతే ఇది కామా అది మొదటి ఒక విగ్రహ వాక్యం కోరబడేవి గనుక కామాహం గడక ఏదవి విషయా విషయంలో ఇది ఎప్పటికప్పుడు కొత్త ఇంద్రియముల చేత గ్రహించబడే వాటిని విషయాలు అంటారు సో ఇంద్రియాలు రిలేట్ చేస్తూ ఉంటాయి కన్నుందంటే చూస్తూ ఉంటుందండి ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చున్నాం అనుకోండి మీరు నన్ను చూడకండి అని నేను మిమ్మల్ని నేను ఒక రూల్ పెట్టాననుకోండి హౌ ఎందుకు నాకేసెందుకు చూస్తున్నాం అని అడిగారనుకోండి మీరు అడిగితే నేనేం చెప్తాను నేను మీకేసి చూస్తున్నాను మీకు ఎలా తెలిసింది నా కేసు చూడబట్టి కదా నేను మీకేసి చూస్తున్నాను తెలిసింది మీరు నాకేసేందుకు చూస్తున్నట్టు అంటే ఎదుర్కొంటూ ఉన్నారు నేను అందుకు చూస్తున్నాను కన్ను చూస్తూ రూపము కంటికి విషయం సో అసలు నిజానికి చాలా బృహదార్మికంలో ఎలా చెప్తారంటే కన్ను యొక్క విషయము రూప సామాన్యము అంటే జనరల్ ఫామ్స్ అండ్ కలర్స్ ఇన్ జనరల్ ఫామ్ అండ్ కలర్ ఇన్ జనరల్ అన్స్పెసిఫైడ్ ఫామ్ అండ్ కలర్ అది దట్ ఈస్ ది అబ్జెక్ట్ ఆఫ్ ది ఐ సైట్ ఆ జనరల్ గా ఉన్నది స్పెసిఫిక్ అవుతూ ఉంది జనరల్ ఫామ్ అండ్ కలర్ ఇటు చూసినప్పుడు ఇక ఇటు వన్ స్పెసిఫిక్ ఫామ్ తల తిప్పినప్పుడు ఆ స్పెసిఫిక్ ఫామ్ పోయి దాని స్థానంలో ఇంకో స్పెసిఫిక్ ఫామ్ వస్తూ ఇన్ జనరల్ ఫామ్స్ అండ్ కలర్స్ రికగ్నైజ్ చేయడం అది చూపు యొక్క లక్షణం కాబట్టి కళ్ళు తెరిచున్నంతసేపు చూస్తూనే ఉంటుంది అది అది అయితే వాటిని మనము ఆసక్తి కలిగినట్లయితే అది కామా అనబోతుంది కోరబడే విషయం ఉత్పత్తి విషయం కాదు కోరబడే విషయం ఏదో మామూలుగా మీ అందర్మహాలు నేను ఇక్కడ చూస్తూ కూర్చుంటాను అని కాదు సినిమా చూడాలి నేను మీ అందరి మొహాలు చూస్తే నాకే వస్తుంది నేను సినిమా చూస్తాను అది అప్పుడు అది ఆ చూడబడేది కామా అవుతుంది కాబట్టి సింపుల్ విషయాలు మనల్ని బంధించవు కళతో చూస్తుంటే బంధించదు ఆ చూసేది కామనా షేప్లో ఉంటేనే బంధిస్తుంది సో కామ అలాగే శబ్దము ఫలానా నాకు వినబడాలి ఎవరోలో మాట్లాడితే నాకు పోద నేను ప్రేమించే వ్యక్తులు ఎవరో ఉన్నారు వాళ్లే నాతో మాట్లాడాలి వాళ్ళతో నేను వాళ్ళ శబ్దాలే నేను వింటాను అదేవిధంగా మరి టెలిఫోన్ కంపెనీ వాళ్ళందరికీ పెట్టుబడి ఈ ఆసక్తే మనకున్న ఆసక్తే వాళ్ళని పెట్టుబడి మాట్లాడు ఫ్రీగా మాట్లాడుకుంటూ దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వాళ్ళు ఈ సత్యాన్ని మానవుడి ఇంకా నేర్చుకోవడం పర్వాలేదు వై ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోమని వాడు మాకే మేనస్ కొడుక మనం ఫ్రీగా మాట్లాడుకోవడంలో వాడికి ఏమిటి మన మీద ఎందుకు వాడికి ప్రేమ ఉంటుంది వాడు ఇంకో చోట హీ పింఛస్ పాకెట్ హెల్స్వేర్ అండ్ సేఫ్ దిస్ ఫ్రీ he never gives anything free what are they looking for manu king said he never gives anything free business people free ga istharo never ever he pinches our pocket thoroughly and then says free just to keep us amused man alaga amusement park antaru kuda vaiyadariki peru ala amusement jagat amusement park chedu mottham jagat unta laante so they keep us amused so అండ్ ఫ్రీయే కదా అని చెప్పేసి సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంది ఫ్రీయే కదా అలా మాట్లాడడం ద్వారా వీడు ఒక దురల వాటికి నిర్మాణం మనస్సులో ఒక దుష్ట సంస్క చెడు సంస్కారం అంటే చెడు అంటే నా అభిప్రాయం ధర్మాధర్మాల ఇష్యూ కాదు ఒక హర్ట్ఫుల్ యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది మనసులో ఏదో మాట్లాడుతూ ఉంటే కానీ ఉండలేదు దేని ఇది ఆల్సేసే ప్రెషర్ విచ్చింది ఇది ఉంటుంది చూడండి ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషర్ ఉంటుంది చూడండి అలాగే లోపల ప్రెషర్ ఉంటుంది అలా కూర్చుంటాడు కూర్చుని ఇప్పుడు ఏదో చేయాలి చూడైనా చూడాలి విన్నైనా వినాలి మాట్లాడిన ఏదో చేయాలి ఇంక ఏం చేయడానికి దొరకపోతే తక్కువని జీవుని సరి చేసి టెక్టగ కుడుతున్నా అవాలి ఉంటాం ఇది టూ మంచిది సో హాస్పిటల్లో కొడుకో కూతురో ఉన్నారనుకోండి ఇంకా రోజు వాళ్ళకి ఫోన్లు చేసేస్తూ ఉండటం అమెరికాలో ఉంటే అమెరికా విజయ అమెరికాలో ఒక అమ్మగారు వాళ్ళ అమ్మాయి హాస్టల్లో ఉన్నప్పుడు వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ పెట్టించుకుంటారు వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ ఉంటుంది యూ కెన్ నాట్ పే ఎని ఇన్ ఇంకా మిగతా నెంబర్స్ ఎవో ఉంటాయి వన్ ఇక్కడ సిక్స్టీన్ ఉందిగా వన్ ఉందిగా ఇక్కడ అక్కడ వన్ ఎయిట్ హండ్రెడ్ అంటారు అంటే ఇది యూ విల్ నాట్ బి ఛార్జ్ బట్ చిత్రం ఏంటంటే దే చీట్ దేర్ ఆల్సో మీరు వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ ఛార్జ్ మీరు టైప్ చేశారనుకోండి మాట్లాడారనుకోండి ఆ కంపెనీ వాడికి ఏదో వాడు ఏదో ఏదో తమ సిల్లీ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంటుందో ఏదో మాట్లాడతారు అవుతుంది పెట్టేస్తే ఇట్ ఈస్ సపోజ్ నాట్ టు కాస్ట్ ఎనీథింగ్ టు యూ కానీ మీ బిల్లులో కొడుతుంది ఏదో కనెక్టింగ్ ఛార్జెస్ ఉంటాడు మాట్లాడడానికి ఛార్జీ లేవు కానీ కనెక్ట్ చేసినందుకు ఛార్జీ ఏదైతేనే ఉంది అతనికి ఛార్జీ పడిందా కలెక్ట్ చేయడకు వాతావరణ పోతే కలెక్ట్ చేయడందుకు కలెక్టింగ్ ఛార్జెస్ అని అంటాడు అంటే మాట్లాడడానికి ఛార్జ్ లేదు కానీ కలెక్ట్ చేసినందుకు ఛార్జ్ ఇడ్లీ ఇడ్లీ తినిపించి నీకు ఇడ్లీకి ఛార్జ్ చేయడం కానీ అక్కడ కుర్చీలో కూర్చున్నందుకు పది రూపాయలు ఛార్జ్ ఇచ్చి పోమ్మన్నట్టుంది మతానికి ఏదైతే లేదు అదే అయింది సో వన్ ఎయిట్ సో వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ పెట్టింగ్ చేసుకుంది ఆ నెంబర్ కుమార్తెకి ఇచ్చింది కాబట్టి కుమార్తె మాట్లాడదోసుకున్నప్పుడు ఎప్పుడు కూడా షీ డి పే ఎనీథింగ్ ఎనీవేర్ మనం ఎటు హండ్రెడ్ నెంబర్ డైల్ చేసేస్తూ ఉన్నాం మాట్లాడేస్తూ ఉంటాం ఈ వీళ్లు పే చేసుకుంటారనమాట అంటే రోజుగా ఎన్నిసార్లు మాట్లాడతారు అలాగా సో ఈ ప్రెషర్ సో శబ్దము మనకి ప్రేమించే వ్యక్తులతోనే మాట్లాడాలి అలా అదో విషయాలు అయిపోతుంది ఈ విధంగా ఈ విషయాలన్నీ మనల్ని ఓవర్ వల్ చేసి వాటిని కోరుతూ ఉంటాడు ఏదో ఒక విషయాన్ని కోరడం తప్పు ఆ శీలము అనే ప్రత్యయం ఇందని అంటారు కామిన్ కామకామి అని ఉంటే ప్రథమ యొక్క వచనం శబ్దాలలో గుణి అని ఉంటే శబ్దం ఏమిటి గుణిన్ జ్ఞానిన్ ఇంద్ అనే ఆ ఇంద్ అన్నది శీలార్థే అది నిన్నులో నకారం పోయి ఇన్ను మిగిలిందనమాట శీలము అనే అర్థంలో వచ్చిన ప్రత్యయం అది పానీవీ గారి వ్యవస్థ శీలం యస్య కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని కోరడంలో తప్పు కాదు ఏదో ఒక విషయాన్ని అలా నిరంతరంగా కోరుతూ ఉండడం వీడి స్వభావం అయిపోతుంది అది తప్పు సెల్ ఫోన్ తేయడం తప్పు కాదు సందర్భం ఉన్నా లేకపోయినా ఫోన్లు కొట్టేసి చేసేస్తూ ఉండడం అది తప్పు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు మన మిత్రుడెవడో మిత్రుడో కొడుకో పుత్రుడు సికింద్రాబాద్ బయలుదేరారు ఓ సెల్ వాళ్ళ చేతిలో ఇక్కడ సెల్ పెట్టుకోవడం ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదుకి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఎక్కడున్నాను కార్ఖానా దిగుతున్నా ఓకే బాగా నడుస్తుందో ఆటో ఆ బాగానే నడుస్తుంది సరే మళ్ళీ ఏడు మళ్ళీ పోను ఎక్కడున్నావు ఇంకా సికింద్రాబాద్ అప్రోచ్ అవుతుంది ఇంకే రాలేదా సికింద్రాబాద్ వచ్చింది కానీ ఇక్కడ ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంది ఓ అలాగా ట్రాఫిక్ అలాగే పెరిగిపోతుందో తగ్గుతోందా తగ్గుతోంది పర్వాలేదు మంచిది అని మళ్ళీ దిస్ కైండ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఉండే అంత హారిబుల్ థింగ్ అదేదానికి You should leave a few things to the nature. Prakurti ki karma dhara, prakurti dhara, prarabdha dhara. A few things you should leave to Ishwara. And you should become free. A freedom on the land. Adeviraya kudi, kama kami ki, there is no freedom whatsoever. He can never acquire, uh, taste that nectar of freedom in his life. Na kama kami. పెద్ద స్టేట్మెంట్ అది అంటే చాలా చాలా కఠినమైన స్టేట్మెంట్ నా కామకామి ఈ కామకామి నా శాంతి నా ఆత్మతి పుష్క నహిమి లేదా అంటే అది ఎంత స్టేట్మెంట్ అంటే అది చాలా పరుషమైన స్టేట్మెంట్ అంటే వీటర్ డిజర్వ్ ఇట్ అంటారు కాబట్టి ఈ కామనలు సో వాడికి లభి నా ఏవ ప్రాప్నోతి ఇత్యర్థవా కూడా అడిగి సుతరాము శాంతి అనేది లభించదు అనే అర్థం నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నేను కొన్ని చూసిన జాగ్రత్తగా జగత్తును పరిశీలిస్తామని పరిశీలించిన పనికట్టుకుని పరిశీలిస్తామని కాదు అవి చూసి నేర్చుకునే ప్రయత్నం ముఖ్యంగా అమెరికాలో ప్రపంచంలో ఎక్కువ సైకోట్రోపిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ అంటారా మూడ్ ఆల్టరెన్ డ్రగ్స్ మైండ్ని అల్లగల్లోలానే తగ్గించే డ్రగ్స్ ప్రపంచంలో గల్లా ఎక్కువ కన్సంప్షన్ అమెరికాలో అవుతుంది అమెరికాలో వాళ్ళు డ్రగ్స్ని అంత ఎక్కువ క్వాంటిటీస్ లో వాళ్ళు తిన్నండి మందులు ప్రపంచంలో ఎవరో తినరు మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ డ్రగ్స్ని అలా నింబుతూనే ఉంటారు ఒక ఆయన యాంటీ ఎలర్జిక్ పిల్ ఒకటి వేస్తుంది రోజు ఒకటి ఎలగ్రా నో పిల్ ఎందుకంటే రోజు ఇలా పిల్లు వేసుకుంటున్నారంటే ఆయన అంటాడు లీహై వ్యాలీలో ఎలర్జీ ఎక్కువండి అంటాడు లీహై వ్యాలీ అది వ్యాలీ లీహై వ్యాలీ అని పెన్సిల్వేనియాలో ఒక వ్యాలీ ఆ పర్వతాల మధ్యన పోకనో మౌంటైన్స్ మధ్యలో ఉన్న వ్యాలీ అక్కడ ఎలర్జీ ఎక్కువ అంటే ఏమిటండి ఈ లీహై ఉన్న వాళ్ళందరూ రోజు ఎలగ్రా పిల్లు ఒకటి వేసుకుంటూ అంటే అవునని చెప్పాడు నేను డాక్టర్ని అడిగాను ఏమిటండి ప్రారంభం ఈ వ్యాలీ ఇంత సుందరమైన వ్యాలీ లేదని ప్రజా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఇక్కడ ఇల్లు కట్టుకోండి ఇక్కడ మకా ఉండండి లీహై యూనివర్సిటీ లైహ్ వ్యాలీలో ఉందని అడ్వర్టైజ్మెంట్ లీహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నాన్న కూడా చూసి ఎక్కడ చూసినా అంటూ ఉంటారు మళ్లీ ఇప్పుడేమో ఇక్కడ ఎలర్జీ ఉందని ఈ కంపెనీల నేర్పి పెట్టే వీళ్ళకి కంపెనీ ప్రోపకాండా ఇది లీహా వ్యాలీలో ఎలర్జీ ఉందని ఎలర్జీ అనేది ఒక జనరల్ టర్మ్ అది దానికి డెఫినెట్ గా ఏ ఆన్సర్ లేదు ఎలర్జీ ఉందనేస్తే ఇంకా అన్ని కార్పొరెట్ కింద రిపోర్ట్ చేసినట్టుగా ఇంకా ఆ పదం కింద పడే అన్నీ ఉంటాయి దాంట్లో కాబట్టి వీళ్ళందరికీ కంపెనీలు నేర్పి పెట్టాయి మీకు ఉంది ఎందుకుంది లీ హై వ్యాలీలో ఉన్నారు కాబట్టి ఎలర్జీ ఉంది మరో టోకోమో వ్యాలీలో ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా అలాగే చెప్తాడు టోకోమో వ్యాలీలో ఎలర్జీ ఉంది అని చెప్తారు వీళ్ళు అది వినేసి అలా వేసుకుంటూ ఉంటారు పైగా నన్ను వేసుకోకుండా సలహా ఇస్తాను నేను ఒక్కసారి వేసుకున్నా ఏదో ప్రారంభక్క ఒక్క ఒక్క టాబ్లెట్ వేసుకున్నా అంతే కదా మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు ఎందుకంటే ఉరికే టాబ్లెట్లు ముంగుతూ ఉండడం అలాగే సో ఈ విధంగా ఆ అశాంతి ఎంత అధికంగా ఉందో మీరు ఆలోచించాలి శాంతి అనేది ఎరగరు వాళ్ళు ఎందుకంటే భోగాలు పెరిగిపోయి అశాంతి అలాగే మీకు ఈ సినిమా యాక్టర్లు డైరెక్టర్లు కోటేశ్వర్లు కోట్లు కోట్లు ఉంటాయి వాళ్ళకి శాంతి తప్పనే ఉంటాయి శాంతి కావాలంటే వాడు ఏదో టాబ్లెట్ ఏదో మిగుతూ ఉండాలంటే సో ఈ విధంగా టాబ్లెట్ అన్నది ఇట్సే ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ నథింగ్ మోర్ దాన్ దాట్ ఇట్ ఈజ్ ఏ డీపర్ మెలైస్ మనస్సు వాళ్ళ అధీనంలో ఉండదు అది ఎప్పుడో గాడి తప్పిపోయి అలా మహావేగంగా పరుగులు తీసేస్తూ ఉంటుంది మనస్సు వాడు దాని నుంచి బయట నా కామ కామె ఇస్సే నహి హోగా వాడు అలా అని అలా చెప్తారు దానివల్ల మనం ఒక గుణపాఠం నేర్చుకోవడం కోసం తర్వాత శ్లోకం విహాయ కామాన్య సర్వాన్ ఉమాశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగతి ఇది మొత్తం స్థితప్రజ్ఞ లక్షణాలన్నిటికీ సారభూతమైన శ్లోకం చెప్పేస్తే ఉపసంహారం అయిపోతుంది ఎప్పుడు కూడా ఉపసంహారం చేసే పద్ధతి ఏమిటంటే సారం చెప్పి ఉపసంహారం చేస్తాం మీరు ఎప్పుడైనా థీసిస్ చూసారా యూనివర్సిటీ థీసిస్ లో లాస్ట్ చాప్టర్ ఏముంటుంది సమ్మరి ఉంటుంది సమ్మరి అయిపోతే ఇంకా ఇండెక్స్ ఇచ్చేయటమే ఇంక అయిపోయిన పుస్తకం అలా ఉంటుంది సో సారం చెప్పి ఉపసంహరించటం అన్నది ఉపనిషత్తుల్లోనో గీతలోనో కనబడుతుంది తర్వాత గీతలో శ్రీకృష్ణుడు రిపిటీటివ్ గా ఉంటాడు రిపీట్స్ హిమ్ సెల్ఫ్ ఎగ్గైనండి ఎగ్గైన్ ఎందుకంటే జీవితానికి సంబంధించిన బోధ గనుక ఇదే మరోటి మరోటి అయితే రిపీట్ చేయరు ఇప్పుడు మీరు ఫిజిక్స్ పుస్తకం కొన్నారనుకోండి మెకానిక్స్ అనే పుస్తకం ఒకటి కొన్నారనుకోండి దాంట్లో న్యూటన్ ఫిలాసఫీ ఎన్నిసార్లురా ఎన్నిసార్లు ఉంటాయి ఒక్కసారే ఉంటుంది న్యూటన్ ఫిలాసఫ్ మోషన్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది ఆ చాప్టర్ లో ఏదో ఒక పేజీలో లా వన్ టూ త్రీ అని ప్రింట్ అవుతుంది అంతే దాని మీద వివరణ యాభై పేజీలు ఉండొచ్చు వంద పేజీలు ఉండొచ్చు కానీ లాస్ట్ స్టేట్మెంట్ ఇంకా రిపీట్ కాదు అంతేగాని ఇంకా ఈ మూలం జామూలం న్యూటన్ ఇలా అన్నాడంటో అదే చెప్పుకుంటూ కూర్చోవడం అది ఒక పద్ధతిలో నడుస్తుంది కానీ గీతలో అలా ఉండదు ఇక్కడ మొదల నుంచి చిగురుదాకా కొన్ని పాయింట్స్ అలా రిపీట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించి ఆత్మానికి సంబంధించి ఆత్మవిద్య పేరు న్యూటన్ ఫిలాసఫ్ మోషన్ ఆత్మవిద్య అనాత్మవిద్య అది అనాత్మవిద్య కాబట్టి ఒకసారి చెప్పు వదిలేస్తారు మీకు అర్థం కాలేదనుకోండి మళ్లీ అక్కడే చదువుకుంటారు కానీ బా ఇటు తిప్పి అటు తిప్పి ఇటు మార్చి అటు ఉండదు అక్కడే మళ్ళీ చదువుకోవడం కొంచెం వివరించవలసిపోతాం అనాత్మ విద్యలన్నీ అలాగే ఉంటాయి రిపిటేషన్ ఎలౌడ్ కాదు పైగా రిపిటేషన్ దోషం పునరుక్తి దోషం ఎందుకంటే అనాత్మ విద్య కనుక ఎటు అధిసానం చెప్తా చెప్పిన కొంతమంది రిపీట్ చేస్తారు అది వాళ్ళకి ఇన్నర్ ప్రసర్తో రిపీట్ చేస్తారు పిల్లలకి తల్లిదండ్రులు పదిసార్లు చెప్తారు అది ఎందుకు చెప్పావుగా మళ్ళీ ఎందుకు చెప్తున్నామని పిల్లలు కోప్పడతారు సో అలాగా ఉంటుంది కానీ ఆత్మవిద్య దగ్గరికి వచ్చేప్పటికీ రిపీటేషన్ శ్రీకృష్ణుడు రిపీటే చేస్తాడు అస్తమానం ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాడంటే మరి అలాగే చెప్తాం ఆత్మవిద్య అంటే అలాగే ఉంటుంది సో ఉపసంహారం చేస్తూ ఇంతకుముందు చెప్పినవే రిపీట్ చేస్తాడా దీనికి అవతారికి చూడండి యస్మాదేవం తస్మాత్ అది అవతార అంటే ఎందువలనైతే ఈ విధముగా ఉన్నదో అందువలన అంటే ఏమిటండి ఎందువలనైతే ఈ విధముగా ఉన్నదో అందువల్ల అంటే ఏమిటి అంటే ఎందువలనైతే ఎవడైతే మనస్సుని కామనలు లేకుండా అర్చబెట్టుకుంటాడో వాడు మాత్రమే శాంతిని పొందుతాడో ఎవడైతే కామకామి ఉంటాడో వారికి శాంతి లభించదు అందువలన ఏం చేయాలి అంతే చేయాలి ఇంకే అందువలన చేయాల్సింది ఏంటంటే ఎందుకంటే పాజిటివ్ గా చెప్పారు నెగిటివ్ గా దూరంగా పెడితే శాంతి నీది కామనలను వెంట పరిగెడితే నీకు శాంతి దొరకదు అందువలన కామాన్ విహాయ విహాయ కామాన్ అయితే ఎన్ని కామనలని దూరం చేయాలి దూరం విహాయానికి విడిచిపెట్టడం దూరంగా త్రోసివేయుట అని అర్థం హాని ధాతువుకి త్యాగము అని అర్థం సో దూరంగా త్రోసివేయుట కామనలను దూరంగా త్రోసివేయటమా అది ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడటం కామకామి అన్నది ఒక యాటిట్యూడ్ అలాగే విహాయ కామాన్ అన్నది కూడా యాటిట్యూడ్ సో ఇవి ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నారనుకోండి ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఐడియల్ బ్రెయిన్ అనేదో సాగుతుంది ఏదో పుట్టుకొస్తుంది మనస్సు నుంచి ఏదో ఐడియా వస్తుంది సో మధ్యాహ్నం భోజనం కలపకుండా భోజనం చేసి నిద్ర లేక నిద్రపోయి వరగంట తీసి లేచి టీ తాగి పేపర్లో ఏదో పుస్తకం చూస్తే కూర్చుని ఏమన్న ఇప్పుడు మనం ఐనాక్స్కి వెళ్తే అలా ఉంటుంది అట్లా ఐనాక్స్ ఒకటి ఏదో ఆ గుర్తు వచ్చింది అలా ఇది ఒక యాటిట్యూడ్ అయినా వెళ్ళడం తప్పేం కాదు వన్ గో బట్ ఆటిట్యూడ్ అలా తీరి కూర్చుని ఇంకా ఏమీ చేయడానికి లేదా అదేదో పోయి తీసుకొస్తూ ఉండటం అప్పుడు అలాంటప్పుడు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏం బుద్ధి లేకపోతే సరే ఊరుకో తీరు కూర్చుని ఎందుకు అది పోపడతారు ఎందుకంటే దాంట్లో సమయం సందర్భం ఉండాలి ఏదో పిల్లలు వచ్చారు పాపం పండారే ఎప్పుడు చూడలేదు వాళ్ళకి ఒకసారి తీసుకొచ్చి చూపించడారా అనే సందర్భంలో వెళ్ళారంటే అదో పద్ధతి తీరు కూర్చుని ఇలాగంటి కోరికలు ఏవో పెట్టుకుంటూ ఉండడం అదొక యాటిట్యూడ్ అయిపోతుంది ఇప్పుడు ఆ యాటిట్యూడ్ స్థానంలో ది ఆపోజిట్ యాటిట్యూడ్ వీ షుడ్ డెవలప్ విహాయ కామా ఎందుకు మనకిది అంచేతనే విచారము ఒకటి ఉంది విచార విచార అంటే ఎంక్వైరీ తెలుగు విచారం కాదండి తెలుగు విచారం అంటే ఏదో మీకు తెలుసు ఏమిటి ఏడు పోవాలి కూర్చోడం అది కాదు విచారంటే సంస్కృతం విచారం వేరు తెలుగు విచారం వేరు ఆయన చాలా విచారంలో ఉన్నారంటారు సంస్కృత అర్థం అది కాదు సో సంస్కృత విచారం ఎంక్వైరీ ఎందుకు వచ్చిందో ఈ తెలుగులో ఇలాగే అర్థం కాదు సంస్కృతంలో లేనే ఆ ఆలోచన ఎనీవే సో ఎంక్వైరీ విచారము ఒక చోట ఏమని చెప్తారంటే శాస్త్రంలో భాగవతం అక్కడ తర్వాత ప్రబోధ చంద్రోదము గ్రంథం దాంట్లో బాగా విస్తారంగా చెప్తారు విచారము కామ అని చెప్పారు కామనం ఉందంటే దానికి శత్రువు విచారం ఇది ఒక ఫార్ములా కింద నేను చెప్తాను చూడండి మీరు సపోజ్ ఇది మామూలుగా చిన్న మనం షాపుకి వెళ్ళి ఏదైనా ఇది వర్తించదు షాపుకి ఎందుకు వెళ్తామంటే మనకేదో కావలసి వచ్చి వెళ్తాం ఏమో ఇది ఉందా అని వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం మీకు ఇది ఈ మాల్స్ అవి ఉంటాయి చూడండి అక్కడ వర్తిస్తుంది షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్కి వెళ్తారు ఎందుకు వెళ్తున్నారండి షాపింగ్ షాపింగ్కి వెళ్తున్నాం ఏం షాప్ చేస్తారంటే అది ఇక్కడ ఎలా చెప్తా అక్కడ వెళ్ళలేక తెలుస్తుంది అని అలాంటి వాటికి వర్తిస్తుంది అంటే యూ డోంట్ నో వాట్ యూ వాంట్ అని యూ జస్ట్ వాంట్ గో అండ్ స్పెండ్ సమ్ ఎక్స్ట్రా మనీ అలాగంటే ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇవి ఒకప్పుడు విదేశాల్లో ఉండేవి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాయి ఇక్కడ సోమాజిగూడ దగ్గర పెద్ద షాపింగ్ మాల్ ఉందని ఎవరో ఉన్నారు నేను చూడలేదు ఓసారి చూసేస్తే తెలుస్తుంది ఏమిటోదాన్ని సమాచారం సో దాంట్లోకి వెళ్ళడం దాంట్లోకి వెళ్ళి కనపడ్డదల్లా బుట్టలో వేస్తూ ఉండడం బుట్టలు ఒకటి తోపుడు బండు ఏదో దాంట్లో వేస్తూ ఉండటం క్రెడిట్ కార్డు ఇచ్చి కొండడం ఈ రకంగా నేర్పి పెడతారు ద టీచర్స్ ద ట్రైనర్స్ అదొక సైకలాజికల్ ఇన్వేషన్ తరపు మనం కాదు మన న్యూరాన్స్ మన అధీనంలో లేకుండా వాడు నడిపిస్తూ ఉంటాడు అక్కడ ఏదో సైంటిఫిక్ ఫిక్షన్లో చెప్తారే సైంటిఫిక్ ఫిక్షన్లో ఎలా ఉంటుందంటే ఒకటి ఉంటాడు వాటి దగ్గర కంప్యూటర్ ఉంటుంది ఈ కంప్యూటర్ టెర్మినల్స్ అన్ని బ్రెయిన్స్లో ఇంప్లాంట్ చేసి పెడతాడు వైర్లెస్ టెర్మినీ వాళ్ళని ఎలా ఇంప్లాంట్ చేస్తాడు వాళ్ళందరినీ పార్టీకి పిలుస్తాడు ఇంటలెక్చువల్స్ సైంటిస్ అందరినీ పార్టీకి పిలుస్తాడు వాళ్ళందరికీ బాగా తినిపించి వాళ్ళు కొంచెం మత్తులో ఉన్నప్పుడు ఆ బ్రెయిన్లో ఇంప్లాంట్స్ పెడతారు ఈ వెనకాల ఎక్కడో పెడతారు ఇదో సైన్స్ శిక్షణ వీటి దగ్గర కంప్యూటర్ దగ్గర కూర్చుంటాడు ఇప్పుడు పదివేల మంది వీడి అధీనంలో ఉంటారు ఫలానా వాడు ఫలానా వర్క్ చేయాలి గమ్ముని టక్కు అనే హీ టైప్స్ హిజ్ నేమ్ అండ్ వాడి ప్రొఫైల్ అంతా వచ్చేస్తుంది గివ్ కమాండ్ టు హిమ్ గివ్ టైప్ ది కమాండ్ అండ్ యాంటర్ వాడు ఆ పనిచేసేస్తూ ఉంటాడు అక్కడ ఇది సైంటిఫిక్ ఫిక్షన్ ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్ ఇట్ ఈస్ రియల్ ఎలాగంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తే మనం అదే వింటాం అసలు ఆ నాలెడ్జ్ అని మనం అనుకుంటాం నాలెడ్జ్ అని ఈ మధ్యకాలంలో నాలెడ్జ్ నాలెడ్జ్ పార్క్ నాలెడ్జ్ పార్క్ ఓకే వెరీ నైస్ వాట్ ఈస్ దట్ నాలెడ్జ్ అంటే మైక్రోసాఫ్ట్ తర్వాత ఏమో ఓరాక్య వీళ్ళందరూ చెప్తారు ఏదో ఆ నాలెడ్జ్ ఏమిటో వాళ్ళు డిసైడ్ చేస్తారు అది నాలెడ్జ్ ఎందుకండి మనకు ఆ నాలెడ్జ్ అనవసరం లోన్ నీటి మన ల్యాండ్కి మన సంస్కృతికి మన సమాజానికి మన జనాభాకి పనికిరైన నాలెడ్జ్ ఎందుకు అది వారేమో ఒక గొయ్యి తీయాలనుకోండి పావు గంటలో మిషన్ తోటి మనిషి అక్కడ లేకుండా రోబోట్ ఎలా తీసేయగలదో చెప్తాడు ఎందుకంటే మనకు అనవసరం అది జపానికి కావాలి జర్మనీకి కావాలి మనకు అనవసరం అవ్వదు మనకి పది మందికి అప్లై అప్పజెప్పి వాళ్ళకి పనికి ఆహారం పథం కం కింద పొయ్యి తీయాలంటే తెస్తారు వాళ్ళు బతుకుతారు మనకి రోజు నడుపుస్తూ ఉంటుంది ఎందుకు ఈ నాలెడ్జ్ మనకి ఈ రకంగా కానీ మనకి వాళ్ళు ఎలా చెప్తే అలా బతుకుతారు మీరు పండుం పళ్ళతో పళ్ళు తోముకుంటున్నారా వద్దు ఈ బ్రష్తో తోముకోండి సరే ఇంకా బ్రష్తో పోసుకుంటూ ఉండే ఈ పేస్ట్ తోముకోండి ఈ పేస్ట్ తోముకోండి సో ఫైనల్ గా ఒక దేశంలో అందరూ కూడా తోగుకుంటే కాల్గేట్ తో తోగుంటాను లేకపోతే ఫోర్ హ్యాండ్స్ తో తోగుంటాను మీరు అందరూ పలు తోముకోవడం విద్యుత్తో తోగుంటాం మీరు పలు తోముకున్నప్పుడల్లా కాల్గేట్ కంపెనీ వారికి రూపాయలు లాభం ఆ రూపాయలు యాభై పైసలు ఎక్కడ ఉంటుంది యాభై పైసలు డాలర్గా మారి ఒక సెంట్ కింద అయ్యి అధిక వెళ్ళిపోతుంది ఆ సెంట్లో అర్ధ సెంట్ క్రిస్టియన్ మిషనరీస్ కి డొనేషన్ కింద ఇస్తారు మనం పలుతోనేప్పటికీ మన మిత్రుడు మన సోదరుడు ఒకడు క్రిస్టియన్ కింద అనవర్ట్ అయిపోతూ ఉంటాడు మనం ఇచ్చి దగ్గులతో ఇది ఒక పెద్ద విషయవాలయం దీనికి నాలెడ్జ్ అని పేరు హూ కేర్స్ ఫర్ దిస్ నాలెడ్జ్ వీ డోంట్ వాంట్ దిస్ నాలెడ్జ్ దిస్ ఈస్ నాలెడ్జ్ వీ డోంట్ వాంట్ ఇట్ అండ్ సో ఎస్టేజ్ కమ్స్ యూనివర్సిటీలు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ కోర్సుల్ని వీళ్ళు చెప్పినట్టు మార్చేసుకుంటారు క్లాసికల్ సైన్సెస్ లేవు ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే బాటమీ జువాలజీ ఇవి ఉండేవి ఒకప్పుడు ఇవి ఇప్పుడు ఇంకా వేముండవు ఇప్పుడు ఇంకేముంటాయంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ బ్రాకెట్ లో విండోస్ అని కోర్సు రెండేళ్ల అది ఉంటుంది విండోస్ అంటే ఎవరిది విండోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ది విండోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్వేషన్ అసలు కంప్యూటర్ అంటే మైక్రోసాఫ్ట్ అనే లెవెల్ కు తీసుకొచ్చేసాడు ఇంకా మెనీమోర్ ప్రోగ్రామ్స్ వద్దీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫ్రీగా దొరుకుతాయి సాఫ్ట్వేర్లు ఫ్రీ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీ సో ఫ్రీ సాఫ్ట్వేర్ డాట్ కామ్ కు వెళ్తే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్లో దొరుకుతాయి కానీ పీపుల్ ఆర్ పీపుల్ ఆర్ అకస్టమర్డ్ మైక్రోసాఫ్ట్ ది ఆర్ ట్రైన్డ్ టు మైక్రోసాఫ్ట్ ఎందుకంటే మీరు కంప్యూటర్ కొంటుండగానే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తోట వస్తుంది ఆన్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ తో మీరు ఆన్ చేస్తారా ఆ లెవెల్ దాకా వాళ్ళు ఇన్వేషన్ చేసి పెట్టారు దీని మీదనే వెస్ట్ లో గుర్తించి బోల్డ్ సూట్లు మీరు చాలా ఘోరం కంప్యూటర్ సైన్స్ అంటే మైక్రోసాఫ్ట్ అన్న లెవెల్ కు వచ్చేసింది ఇది పద్ధతి కాదని మైక్రోసాఫ్ట్ మీద సూట్స్ వేశారు సూట్స్ వేస్తే వాళ్ళు ఏం చేశారు ఈ సూట్స్ వేసిన వాళ్ళందరినీ పిలిచేసి లాయర్లని పెట్టేసి సూట్ వేయని వారికి పాపం వేసిన వారికి వంద మిలియన్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కొని పడేశారు వీళ్ళందరికీ పడుఫర్ మళ్లీ తయారు టూ అయిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్తో తయారు టూ థౌజండ్ సిక్స్ రిలీజింగ్ అనదర్ సాఫ్ట్వేర్ ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మెగా మీటింగ్ ఒకటి జరిగింది మెగా ఈవెంట్ భాషం తే టూ సాఫ్ట్వేర్ తయారవుతుంది మీరు యు రెడీ అలా రాగానే అమ్మాలి దిస్ ఈజ్ అవర్ వరల్డ్ కాబట్టి దీనికి సైన్స్ అని ఇదంతా నేను మోడర్నిటీ మీద ఒక దండయాత్ర కింద చెప్పాను బట్ మై పాయింట్ ఈజ్ విహాయ కామాన్ ఎస్ సర్వాన్ సకల కామనలను విడిచిపెట్టి చెరతి చెరతి అంటే చరభక్షణే ఉమాంశ్చరతి చెరతి అనే దానికి రెండు అర్థాలు ఒకటి ఏంటంటే వ్యవహరించుట లోకంలో జీవించుట నిష్కామంగా జీవిస్తూ ఉంటాడు ఒక అర్థం శరభక్షణ అంటే ఏమిటి ఏదో దేహయాత్రి ఎంత అవసరమో అంత భోగ్య వస్తువులను తీసుకుంటాడు మాంశ్చరతి సో నిస్పృహ నిస్పృహ అంటే ఇక్కడ శంకరుల భాషలో చెప్పబోతున్నారు విహాయ కామాన్ అన్న తర్వాత ఇంకా మళ్ళీ నిస్పృహ ఇదేది ఒకటే కదా అంటే ఇంకా సంథింగ్ మోర్ దాన్ దాట్ సో నిర్మమహ మామా అనే మాట దగ్గరికి రానివ్వద్దు ఈ పఠాలు ఇవి ఒక లెవెల్లో ఇవి పనికి రావాలి దే డోంట్ ఫిట్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ సోషల్ థింకింగ్ సర్వస పరిత్యాగం వైపుకి అడుగులు వేసే పఠాలు ఈ పఠాలు ఇలాగే ఉంటాయి వీటిని డైల్యూట్ చేసి కూర్చోవడం కంటే మనం ఏ పద్ధతిలో జీవిస్తున్నామో అది ఎంతవరకు యోగ్యమైనది అని విచారం ఒక దర్పణలా పనికి ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకునేప్పుడు అద్దానికి మెరుగులు దిద్దకూడదు అద్దాన్ని అర్థాన్ని అటో తెప్పి దాన్ని ఏమీ చేయకూడదు దాన్ని అలా వదిలేసేయాలి మన ముఖాన్ని చూసుకోవాలి ముఖంలో గుడ్డు బ్యాడ్డు చూసుకోవాలి ముఖం అందంగా కనపడకపోతే అద్దం మీద దండయాత్ర చేయకూడదు సో అద్దాన్ని ఫ్రీగా వదిలేయాలి ఇది అద్దం వంటిది ఇట్స్ ఎ మిరర్ ఆఫ్ వర్డ్స్ మన జీ దీన్ని చూసి అబో ఇదేలాగో ఇలాగంటే జీవితం ఉంటుందా అని అలాగే అనకూడదు అలాంటి దండయాత్ర చేయకూడదు దీన్ని చూసి మన జీవితం ఇలా అయిపోయిందేవిటా అని ఆలోచించుకోవాల్సింది నాది ఫలానా అనేది అసలు మాట వద్దు నిర్మమ ఐ విల్ ఎక్స్ప్లెయింట్ యూ హౌ మీరు అహంకార అహంకరోమి చేసేవాడను నేను అనే కర్తృత్వము వద్దు సో అహంకార మమకారము ఈ రెండు కారములు వద్దు దూరంగా పెట్టు నిరహంకార అలా మీరు ఉండగలిగితే వాడు స శాంతి మధ్య వాడు మోక్షాన్ని పొందుతాడు జీవన్ముక్తిని అవుతాడు అని చెప్తారు సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కామల దేని గురించి జనరల్గా కామన ద్విధం సుఖాన్ సుఖం రావాలి దుఃఖం పోవాలి రాకూడదు లేకపోతే ఒకవేళ వచ్చేసేస్తే పోవాలి సో దుఃఖ పరిహార ఇచ్చ సుఖ ప్రాప్తి ఇచ్ఛ ఇది ద్విధమైన కామనం ఇప్పుడు దీని ఆర్గ్యుమెంట్ ఎలాగంటే సుఖము దుఃఖము అనేది మీకు బొమ్మ బొరుసు వంటివి కాబట్టి అవి అవి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి సుఖంలో దుఃఖం ఉంటుంది దుఃఖంలో సుఖం ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఉరికే అదే తూకం వేసే మాట కాదు బొమ్మ బురుసు అంటే బొమ్మతో పాటు బురుసు ఉంటుంది బురుసుతో పాటు బొమ్మ అలాగే సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది దుఃఖంతో పాటు సుఖం ఉంటుంది అంటే దాని అర్థం మనము సుఖమును పొందాలి అనే ఇచ్చ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది ఎందుకు ఇచ్చ చేయడం ఇదో ప్రహ్లాదుడు అదే మాట అంటాడు ఎందుకు ఊరికే సుఖాన్ని నువ్వు ఇచ్చే చేయొద్దు అంటాడు తర్వాత దుఃఖం నాకు రాకూడదు అని నువ్వు ఇచ్చే చేయొద్దు దుఃఖ దుఃఖ పరిహార ఇచ్చ ఎందుకు ఫర్ మెనీ రీజన్స్ వద్దు ఎందుకంటే దుఃఖం వచ్చిందనుకోండి దాంతో గట్టుగా ఒక సుఖం ఉంటుంది అంటే అది దుఃఖంలా అనిపించిందే కానీ నిజానికి ఎంత దుఃఖం కూడా కాదది దాంట్లో ఏదో లాభం ఉంది శరీరానికి జ్వరం వచ్చింది ఇది మంచి చెడ రెండు మంచి ఉంటుంది చెడు ఉంటుంది డిన్నర్ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది ఇది మంచి చెడ రెండు మంచి ఉంటుంది చెడు ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎండలు బాగా కాస్తున్నాయి మంచి చెడ చెప్పండి మంచి చెడ మీకు ఎండలు బాగా కాసిన ఫలితం మీకు ఇప్పుడు అనుభవిస్తున్నావా లేదా మనం వర్షాలు బాగా పడుతున్నాయి వర్షాలు బాగా పడుతున్నాయి మంచే చెడ కాబట్టి ఈ సుఖ దుఃఖములైనడలో మనకున్నటువంటి దృష్టికోణమే తప్పు అసలు ఏమిటా దృష్టికోణము అవి ద్వంద్వములు పరస్పర విరుద్ధములు పరస్పర విరుద్ధములు కనుక ఒకటి మనకి కావాల్సి వస్తే రెండోది ఏమిటవుతుంది మనకి అక్కర్లేదు అవుతుంది ఎందుకంటే పరస్పర విరుద్ధాలు కదండి ఒకటి తెల్లగా ఉంటే మరొకటి నల్లగా ఉంటుంది పరస్పర విరుద్ధములు కనుక వాటిల్లో ఒకటి మనకి అధిష్టమైతే రెండోది పరిహార్యమవుతుంది ఇది మొత్తం థింకింగ్ తప్పు దిస్ ఎంటైర్ థింకింగ్ ఈజ్ రాంగ్ ద్వంద్వ బేస్డ్ థింకింగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రాంగ్ నిర్ద్వందంటే సుఖ దుఃఖములు పరస్పర విరుద్ధములు వాటిల్లో సుఖం కావాలి దుఃఖం కాకూడదు అనే యాటిట్యూడ్ ని డిస్మాంటిల్ చేసినారా జస్ట్ డిస్మాంటిల్ ఎయిట్ డోంట్ అలవ్ ఇట్ టు స్టే విత్ యూ అంటే సమచిత్తం అయిపోతాడు అంటే ఏమైపోతుంది సమచిత్తం అయిపోతాడంటే దాంట్లో ఉండే రహస్యం ఏమిటంటే ప్రెషర్ ప్రెషర్ లో మిగులుంటుంది పెయిన్ పెయిన్లా మిగులుంటుంది రెండింటి ఏడాది వీడు సమచిత్తంగా ఉంటాడని కాదు దట్ ఈస్ హౌ హీ బిగిన్స్ విత్ ఇట్ బట్ అల్టిమేట్లీ వై అల్టిమేట్లీ యాజ్ హీ ప్రోగ్రెస్ ఎస్ ప్రెషర్ టు బీ ప్రెషర్ ఇట్ ఈస్ నో మోర్ ఎ పెయిన్ ఈజ్ నో మోర్ ఎ ది బౌండరీ బిట్వీన్ ప్రెషర్ అండ్ పెయిన్ ఈజ్ గాన్ అంటే అప్పుడు ప్రెషర్ పెయిన్ అతీతమైన శాంతిలోకి వెళ్ళిపోతుంది అది సంగతి కాబట్టి యూ గెట్ మై పాయింట్ ఇప్పుడు మీరు చెప్పండి సుఖంలో దుఃఖం మిళితమై ఉన్నది దుఃఖంలో సుఖం మిళితమై ఉన్నది సుఖం వెంబడి దుఃఖం ఉన్నది దుఃఖం వెంబడి సుఖం ఉన్నది అప్పుడే మీకు సుఖ దుఃఖముల మధ్య నుండే తేడాన్ని నేను డిస్మాంటిల్ చేసేస్తున్నా మీరు గమనించడం అంటే ఇంకా ఇంక ఇలా చెప్పేసుకుంటూ కూర్చుంటే ఇది సుఖము సుఖము కాదు దుఃఖం దుఃఖము కాదు క్రాస్ ఓటింగ్ అంటారు ఎప్పుడైనా చూసారా రాజ్యసభకు ఓటైనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్లి తెలుగుదేశానికి ఓటు వేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు వెళ్లి కాంగ్రెస్ ఓటు వేసేస్తారు అంత క్రాస్ ఓటింగ్ ఆఖరికి రిజల్ట్స్ వచ్చిన స్టన్ అయిపోతారు ఎల్టర్ అయింది ఏ పార్టీకి ఇంటెగ్రిటీ లేకుండా పోయిందే అని గోళపడిపోతారు క్రాస్ ఓటింగ్ అయిపోతుంది ఏమో దృష్టాంతం ఎలా ఉందో ఉంది ఆ రకంగా సుఖాన్ని దుఃఖంలాగా ప్రజెంట్ చేసేస్తున్నా దుఃఖాన్ని సుఖంలాగా ప్రజెంట్ చేసేస్తున్నా అంటే సుఖం యొక్క ఇంటిగ్రిటీ దానికి మిగలదు దుఃఖం యొక్క ఇంటిగ్రిటీ దీనికి మిగలదు ఇంకా సు దుహు ఈ రెండింటి యొక్క శాంకిటీ అవతలకి పోతుంది వాటి ఇంటిగ్రిటీ పోతుంది అవతలకి కేవలం ఖా మిగులుతుంది ఖా ఆకాశం చిదాకాశం మిగులుతుంది బ్రహ్మ ఖం బ్రహ్మ ఆనంద స్వరూపులుగా మీరు మిగులుతారు సుఖదుఖాల మధ్య ఉండేటువంటి బ్యారియర్ ని తీసి అవతల అప్పుడు సుఖాన్ని పొందాలనే ఇచ్చ దుఃఖాన్ని పరిహరించాలనే ఇచ్చ ఇచ్చా మాత్రం అవతలకి పోతుంది విహాయ కామాన్య సర్వే సుఖ దుఃఖాల గురించి మీకు రెండు చెప్పాను సుఖంలో దుఃఖం ఉంటుంది దుఃఖంలో సుఖం ఉంటుంది ఒకటి సుఖం వెంబడి దుఃఖం వస్తుంది దుఃఖం వెంబడి సుఖం వస్తుంది రెండు ఇంకా మూడో చెప్తున్నా ప్రహ్లాదుడు చెప్తాడు దీనికి భాగవతంలో మీరు దుఃఖ దుఃఖం వచ్చిందా జీవితంలో వచ్చింది మీరు కోరితే వచ్చిందా కోరకుండా వచ్చిందా కోరకుండా వచ్చింది అంటే కాబట్టి ఇంక మీరు ఈ కోరడం అనే పని కూడా ఎందుకు కోరకుండా వచ్చిర్రు సో కోరకుండగా దుఃఖం వస్తే సుఖ దుఃఖముల ద్వంద్వాలయ్యి ఉండగా కోరకుండగా దుఃఖం వస్తే కోరకుండగా సుఖం రాదని ఎందుకు అనుకుంటున్నాం కోరకుండగా దుఃఖం వచ్చినప్పుడు కోరకుండగా సుఖం కూడా వస్తుంది ఎందుకంటే సుఖ దుఃఖాలు అలాంటిదండి అది ద్వంద్వం ఇది ఉన్నదో అది ఉంటుంది స్టాక్ మార్కెట్ పెరిగింది నిన్న ఇవాళ ఏమవుతుందనమాట కూర్చుంది రేపు అనే ఈ స్టాక్ మార్కెట్ ఎప్పటికప్పుడు ఎక్సైట్మెంటే దానికి పెరిగినప్పుడు అయ్యో పెరిగిపోయింది పెరిగిపోయిందని ఎక్సైట్మెంట్ పడిపోయినప్పుడు అయ్యో పడిపోయింది పడిపోయింది ఎప్పుడూ ఎక్సైట్మెంటే అది ఏమీ కాలేదంటే ఏమిటి ఇంత నిలకడగా ఉందని వదిలేదానికి ఎక్సైట్మెంట్ సో వైఆర్ ఎక్సైట్మెంట్ వైనాట్ వీ కాబట్టి దుఃఖాన్ని మనం ప్రార్థించకుండా మనకు వచ్చినప్పుడు సుఖం కూడా ప్రార్థించకుండా వస్తుంది కాబట్టి నువ్వు ప్రార్థించకు అయితే మన ఏం చేయమంటావు సుఖాన్ని ప్రార్థించొద్దు దుఃఖాన్ని పరిహారం చేయొద్దు ఏం చేయమంటావు యు జస్ట్ బీ ద సైలెంట్ విక్నెస్ లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ Let things go as they go. Remain calm and happy. What is this? Vihaja kamaan yasarvan pumamush charat nispruhaha. I tell you, I'm not going to be good, I'm not going to be good. I'm not going to be good. Nirmamaha nirahankara. మమ అహం అనే రెండు మాటల్ని నీ డిక్షనరీలోంచి తీసి ఒకరి పారేయాల నిర్ర అంటే తోసిపారేయడం నిర్గత వెళ్ళిపోయాడు ఇంకెళ్ళేడు సో నిర్మమ అహం మమ అహం అంటే ఏమిటండే అహం అంటే ఏమిటి దేహము అంతే కదండి మహాభాగ్యం అంతకంటే ఇంకేముంది అహం అంటే దేహాన్ని చూపించి అహమ్మ అని అన్నారు దేహ తాదాత్మ్యాన్ని బట్టి ఉదయించిన ఒక థాట్ కి ఈగో అది కాదు ఈగో ఈజ్ ఎ థాట్ ఇటు కృష్ణమూర్తి గారు అనేవారు ఈగో ఏదో పెద్ద గొప్పదని దానికి ఏదో మాలలు వేసి కుష్ణ వాళ్ళ వేసి దాన్ని ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టి వీటి జీవుడు అక్కడి నుంచి వచ్చేది ఇక్కడికి వెళ్తాడు ఇంత గడబడి చేస్తారు ఇట్ ఈజ్ నో మోర్ దాన్ ఎ థాట్ అనేవాడు విచ్ ఇస్ ట్రూ వెరీ ఈగో ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్ థాట్ క్షణికం అలా పుట్టింది ఈగో కూడా అంతే అయితే క్రమ ఆ ప్రవాహాన్ని చూసాడు ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ అని మనం భ్రమపడతాం ఇదంతా బౌద్ధుల సిద్ధాంతం క్షణిక విజ్ఞానం వల్ల ఇవే సో ఈగో ఈజ్ అ థాట్ నథింగ్ మోర్ టు ఇట్ సో థాట్ హ్యాపన్ వై షుడ్ థాట్ షుడ్ హ్యాపన్ బికాస్ యూ హ్యావ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థాట్ హ్యాపన్ అంతే బల్బ్ ఎందుకు వెలుగుతోందంటే ఎందుకు వెలుగుతోందంటే ఇన్స్ట్రుమెంట్ అది ఉంది ఎలక్ట్రిసిటీ ప్రకటన టైంకి అక్కడ ఉంది అంటే వెలుగుతోంది దట్స్ ఆల్ సో లైఫ్ ఎప్పుడైతే ఈ దేహంలో ప్రకటమైందో ఈ దేహంలో కన్నుంది కనుక చూస్తుంది చెడు ఉంది కనుక వింటుంది మనస్సు కనుక మననం చేస్తాం థాట్స్ అంతే సో ఈ దేహాన్ని చూసి అహం అని అనుకోవడమే కదా మహాభాగ్యం అంతకంటే ఉంది అది తప్పు నేను దేహము కాదు నేను దేహ సాక్ష్యం ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ ఇల్లే నేనని అనుకుంటే తప్పు కదా అది అలా అనుకుంటారు ఇల్లే నేను అనుకుంటా ఒక ఒక ఆయన కాలు దారి పడ్డాడు పడితే వీడి ఇంటి యజమానికి ఫ్లోర్ దెబ్బతిందేమో అని భయం పడి ఆయనకి దగ్గర వెళ్ళిందేమో అని కాదు అంత అభిమానం ఉంటుంది ఆ తదాత్మ్యం అలా ఉంటుంది సో ఇల్లు అద్దెకిచ్చేప్పుడు కండిషన్స్ పెట్టుకోవాలో తప్ప తప్పేం కాదు కండిషన్స్ పెట్టచ్చు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ కండెమింగ్ ఎ పర్టికులర్ ప్రాసెస్ ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ ది మైండ్ వాట్ ఈస్ ది మైండ్ ఇల్లు అద్దెకిచ్చేప్పుడు హీ ఐడెంటిఫైస్ విత్ ది హౌస్ అంటే గోడలతోటి రూఫ్ తోటి సిమెంట్ తోటికల్ తోటి వీళ్ళు ఐడెంటిఫై అయిపోతాడు ఐడెంటిఫై అయిపోయి అద్దెకిస్త ఎక్స్టెన్షన్ ఆఫ్ మై మైసెల్ఫ్ మై బాడీ అండ్ మై సెల్ఫ్ దాని ఎక్స్టెన్షనే ఇది ఇది మీకు ఇచ్చేస్తున్నా కాబట్టి మీరు భద్రంగా చూడాలి ఎందుకు ఇంకోహుళకి ఇవ్వడం ఎందుకు మీరే అక్కడ పెట్టుకోవచ్చు నో నో ఊ వాడు మనీకే సో సో ఈ విధంగా అది దట్ బికమ్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఇల్లు కాబట్టి కొను మరొకటి సో సో జడ వస్తువునందు తాదార్ వీడు చెందుతూ ఉంటాడు జడవస్తు తాదాత్మ్యానికే మమకారమో అహంకారమో అని కాదు జడవస్తువుతోటి మమేకమొగుట అంత పొరపాటు అదే కాదు ఇంకొకట్లేదు యూ షుడ్ నెవర్ ఐడెంటిఫై విత్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే చైతన్యస్వరూపుడైన మనిషి జడమైన వస్తువుతోటి వీడు తాదాత్మ్యాన్ని చెంది నేను నాది అని అంటాడు ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉన్నది దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ నేను నా చేతన పురుషుణ్ణి ఈ దేహాలను తెలుసుకుంటున్నా దీన్ని తెలుసుకుంటున్నా సర్వాన్ని తెలుసుకుంటున్నా ఇప్పుడు నాకు దీనికి ఎటువంటి సంబంధం ఉంటుంది ఎలాంటి సంబంధం ఉంటుంది హౌ హౌ కెన్ దేర్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ది నోవర్ అండ్ ది నోన్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ది నోవర్ అండ్ ది నోన్ ఇప్పుడు దీపం ఉంది ఆ దీపం దీన్ని ప్రకాశింపజేస్తోంది ఆ ప్రకాశింపజేసి దీపానికి प्रकाशिंपचेब व संबंधना उबंध उवलम अज्ञा चेत नादी अट संबंध वास्तव का उड़ा एना नूने नीरू वाटाल मार्चकनी केतन पुषुड़ जड़ वस्तु एनकी कल प्रसक् there is no relationship of whatever kind between the the the sentients and the inanimate object inanimate object there is no relationship that is the case in this situation a dead element